స్వామి అంటే ఎలా ఉండాలో తెలుసు అండి ఫ్రీడమ్ యు ఆర్ ఫ్రీ నువ్వు నా దగ్గరకు వచ్చాలో సంతోషం లేదు ఇంకోహల్ దగ్గరికి వెళ్తానుంటావు వీళ్ళు యు ఆర్ ఫ్రీ నువ్వు వచ్చి దండం పెడితే ఆశీర్వదు దండం పెట్టకపోయినా ఆశీర్వదున దగ్గరకు వచ్చినా ఆశీర్వదినాం దూరంగా ఉన్నా ఆశీర్వదిన ఫ్రీ దట్ ఈస్ లావ్ దట్ ఈస్ లావ్ అలాగే గురువు శిష్యుడికి కూడా నేను నీకు పాఠం చెప్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఎక్కడ ఉంటుంది చెప్పు నువ్వు కదా పాఠం అయిన తర్వాత వెళ్ళావు కానీ ఏం చేసావు ఈ డబ్బు ఏం చేసావు ఆ పని ఏం చేసాం అనే ఆ శిష్యుని కంట్రోల్ చేసి ప్రయత్నం చేసేదనుకోండి దట్ ఈస్ కాల్డ్ అభిష్మంగా వాటేసుకు చాలా తప్పదు మీకు మనవి చేస్తాము అంటే ఈ టాపిక్ ఎలాంటిదంటే మనం ఒక పద్ధతిలో జీవించటానికి అలవాటుకోడున్నాం ఒక పద్ధతి ఈ పద్ధతి యొక్క ఈ పద్ధతి మనం చిన్నప్పటి నుంచి అలవాటుకోనున్నాం మనకి మనకు కలిసి వచ్చే పాయింట్ ఏమిటంటే ఈ పద్ధతిలోనే మా తల్లిదండ్రులు జీవించారు మా తాత ముత్తాతలు ఈ పద్ధతిలోనే జీవించారు అదో ఆర్గ్యుమెంట్ విచ్ ఇస్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు తల్లిదండ్రులు తాత ముత్తాతలు మూర్ఖంగా బ్రతికించే మనం కూడా అలాగే బ్రతకల వాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్ యూ డూ ఏ థింగ్ బికాస్ ఇట్ ఇస్ ది కరెక్ట్ థింగ్ టు డూ అలా ఉండాలి కానీ మా తాతగారు అలాగే చేసేవారండి కాబట్టి నేను అలాగే చేస్తానంటే అది తెలుగు తక్కువ ఆర్గ్యుమెంట్ అది ఇట్ ఈ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ ఎనీవే బట్ పీపుల్ అది పెద్ద ఆర్గ్యుమెంట్ కింద చెప్తూ ఉంటాను ఎనీవే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది మంచిది అయితే స్వీకరిస్తాం కాళిదాసు మాత్రం నాకు మానవ కాకి అనే గ్రంథంలో అనే నాటకంలో కాళిదాస్ అంటారు ఏమని అంటాడు ం పురాణముత్య సాధు సర్వ అది పాతది కనుక మంచిది అనే మాట సరికాదు పాతదైనంత మాత్ర అన్నీ మంచిది కానక్కర్లేదు కొత్తదైనంత మాత్ర చెడ్డది కానక్కర్లేదు నాపి కావ్యం నవమిత్యవద్యం నవం అవద్యం కొత్తదండి ఈ మధ్యనే వచ్చిందండి ఈ పుస్తకం వీడెవడో నిన్న కాక మొన్న పుట్టిన కవి రాశారు వీడు వీడు కవితుందా వీడేది ఈ పుస్తకం ఏంటి అలా అనుకో తప్పు సంతః పరీక్ష సత్పురుషులు ఏం చేస్తారంటే పరీక్ష చేస్తారు దాన్ని జారో పరిశీలిస్తారు పరిశీలించి పాతది బాగుంటే పాతది స్వీకరిస్తారు కొత్తది బాగుంటే కొత్తది స్వీకరిస్తారు ఒకడు ఉంటాడు మా తాతగారు దీన్ని ఇష్టపడతారు కాబట్టి నేను కూడా దీనే ఇష్టపడతాను అంటాడు వాడు మూఢుడు ఎందుకంటే వాడికి స్వంత ఆలోచన ఏమి ఇతరుల ఆలోచన వీడి ఆలోచన అవుతూ ఉంటుంది అంతకుముందు స్వతంత్రంగా పరిశీలించడం ఆలోచించటం ఎరగడు ఎనివే ది పాయింట్ ఈజ్ మనం ఒక పద్ధతిగా జీవించటానికి అలవాటు పడుకున్నాము ఈ పద్ధతికి బేసిస్ ఏమిటి అది ది బేసిస్ ఫర్ దిస్ మెథడ్ ఆఫ్ లివింగ్ ద బేసిస్ ఈజ్ ద థాట్స్ అండ్ కాన్సెప్ట్స్ మన మనస్సులో ఉండే సంకల్పములు మన మనస్సులో ఉండే ఆగ్రహములు భావజాలము దాని కారణంగా మనం ఒక పద్ధతిగా జీవించడానికి అలవాటు పడి ఉన్నాం మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నట్లయితే మీ సంకల్పములు భావజాలములతో నిర్మాణము చేసుకునే జీవన శైలి ఏది గలదో దానిని పూర్తిగా తిరస్కరించి శాస్త్రీయమైన యుక్తియుక్తమైన జ్ఞానమునకు దారి తీసే పద్ధతిలో జీవించటం అభ్యసించాలి అది గతిశీ గత మనం ఏ పద్ధతిలో జీవిస్తాం డబ్బు సంపాదించుకోవాలి ఇది నాది ఈ ఇల్లు నాది ఒకటికి కూడా పెంచుకోవాలి ఇవన్నీ సోషల్ వాల్యూస్ ఇవన్నీ కూడా డబ్బు బాగా సంపాదించాలి ఇవి తర్వాత బాగా డ్రస్లోవి బాగా వేసుకోవాలి కార్లోవి నడుపుతూ ఉండాలి బంగారం పెట్టేసుకోవాలి వజ్రాలు పెట్టేసుకోవాలి వైరుద్యాలు పెట్టేసుకోవాలి ఇది ఇది ఒక పద్ధతికి అలవాటు పడు ఉన్నాం ఇదే కరెక్ట్ అని మనం అనుకుంటాం అది తప్పు తర్వాత అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టొచ్చేస్తూ ఉండాలి ప్రసాదాలు తినేస్తూ ఉండాలి మొక్కులు మొక్కేస్తూ ఉండాలి ఓ అప్పుడప్పుడు నదీ స్నానం ఏదో ఏడాదికి వస్తారో రెండు ఏళ్ళకి వస్తారో పుష్కలం పేరు ఎవరో ఏదో పేరు పెట్టి నదీ స్నానం చేసేస్తూ ఉండాలి కాషస్ గా క్యాల్కులేట్ చేసి ఒకసంత దానం కూడా చేసేయాలి ఇంకా తిగిలినంతా మనం అట్టేప చేసుకోవాలి ఈ రకంగా చేసేస్తే దేవుడు ఖుషయిపోతాడు మనకేమో అంతా పుణ్యమే పుణ్యము ఈ పద్ధతికి అలవాటు పడున్నాం కొంచెం నేను పరుషంగా చెప్పు ఉండొచ్చు బట్ ఇన్ ప్రిన్సిపుల్ నేను చెప్పింది కరెక్టే కదా ఈ పద్ధతిని మార్చుకోవాలి యూ హ్యావ్ టు లెర్న్ టు థింక్ ఇన్ రాడికల్ డే ఎలాగ్ చేయాలి ఈ సృష్టిలో ఏది నాది కాదు ఏది నాది కాదు అసలు ది ఐడియాస్ నేను నాది నేను అంటే ఏదో ఆలోచించను నేను దీని అహంకారము అంటారు ఏమిటి నేను అంటే ఓ గోత్రం వర్ణం వర్గం ప్రాంతం దేశం ంగము పురుషుడు స్త్రీ ఆస్తి పాస్తి డబ్బు దస్తం ఉద్యోగం సద్యోగం ఇదే కదా నేను అంటే వీటి చుట్టూ నేను ఉంటుంది అదే కదా నేను అంటే ఆ నేను ఉన్న భావజాలను సత్యం అని ఉంటుందో చెప్పమంటారా చిన్న ఇంకా నాది నాది నాది ఎంత నా కాదు నా ఇల్లు నా వాసులు నా ఉద్యోగం నా చర్యలు నా డబ్బు నా పుణ్యం నా పాపం కూడా పక్కన ఉంటుంది నా దేవుడు నా దేవుడు కులదైవం అంటే కులానికి దేవుడు ఉంటాడా ఏదో చిన్నపిల్లల కులాలలో తప్పే ఉంది కులదైవం అంటే అర్థమైతే మా ఇంటికి ఆయన గొప్ప ఉపకారం చేసేటువంటి మా కులానికి ఆయనే దైవం అది కులదైవం అండి ಅದೆಹರೋ ದೇವಾಲಯಕ್ಕೆ 가면 ನಾನು ಕುಳಿತು ಹೋಗೋಣ ಬೇರೆ ಕಡೆ ಇಹೊತ್ತು ಗೋಬಿಯೋ ಹಾಗುತಿ ನಾದಿ ಅನೆ ಆಲೋಚನಾ ಶುಭಕೋ ನೀನು ಅನೆ ಆಲೋಚನಾ ಶುಭಕೋ both thoughts must visit here అంటే ఎవరండి నేను నాది వదిలిపెట్టడం సంభవమేనా అసంభవమే పోతాయి మీరు విధులు పెట్టేస్తే అవి పోతాయి మీరు పట్టుకుంటే పోవు కానీ మీరు విధులు పెట్టేస్తే పోతాయి తర్వాత నేను నాది అనేది అసహజమైనటువంటి చేతన ఆ కాన్షియస్నెస్లో నేను నాది అనేది నాట్స్ అవి గ్రంథిలు అహంకారము మమకారము రెండు గ్రంథి గ్రంథి అంటే ముడి ఆ చేతన యొక్క ప్రవాహంలో నేను అనేది ఒక గ్రంథి నాది అనేది ఇంకొక గ్రంథి దాని మూలంగా చేతన యొక్క ప్రవాహం స్మూద్గా ఉండదు అంటే జీవితం స్మూద్దిగా ఉండదు అని అర్థం కాబట్టి నేను నాది అనే కాన్సెప్ట్స్ దే ఆర్ రాంగ్ అవి వాటి అవి ఏం మన కాన్షియస్నెస్ని నార్మల్గా న్యాచురల్గా అసహజంగా తయారు చేస్తాయి మీరు నేను నాది అనేది విడిచిపెట్టేస్తారో అప్పుడు మీరు సహజ స్థితికి చేరుకుంటారు ఆ చైతన్య చేతన కాన్షియస్నెస్ న్యాచురల్ స్థితికి అప్పుడు చేరుకుంటుంది అప్పుడు మీకు సత్యము స్పష్టంగా అనుభవానికి వస్తుంది సత్యము అనుభవానికి వస్తుంది మీ ముందు వచ్చి నిలబడదు ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు తప్ప ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడ్డవు కాబట్టి ఇగో ఈ లక్షణము ఆత్మనిష్టవైపు దారితీసేవి కనుక ఎప్పుడైతే మీరు నేను నాది అనే రెండు ఐడియాస్ని వదిలిపెట్టేస్తారో అప్పుడు మీరు ఎంటైర్నీ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉంటారు ఆ చేతన ఎంటైర్నీ డిఫరెంట్ స్టేట్ ఉంటుంది అప్పుడు మీకు దాంట్లో ఆ చైతన్యంలో ఆ సత్యము చక్కగా ప్రకాశిస్తుంది కాబట్టి అభిష్మంగా అలా వాకేసుకు ఆ వస్తువులను ఇతర వ్యక్తులను అలా వాకేసుకుని వాళ్ళ మూవ్మెంట్స్ ఏమో కంట్రోల్ చేస్తూ వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకుని ఉండాలనే ప్రయత్నం చేయడము ఇదంతా కూడా చాలా రాజస్వ లక్షణములు అవి ఆత్మస్వరూపం వైపు పైనించి వారికి సుఖరాము సాగాము మహర్షి గారు ఎవరు జరుగుతున్నాము అనభిష్వ అభిస్వంగా అభిస్వంగ అనే మాట తెలియాలి అభిస్వంగము లేకపోవటా అని చెప్పారు అభిస్ంగం అంటే ఎవటో చెప్తాను నన్ను నేను నన్ను చెప్పమంటే నేను ఎలా తెలుగులో అయితే వాటే సైకలాజికల్గా వాటేసుకోవడము తర్వాత కంట్రోల్ చేయటము సైకలాజికల్గా కంట్రోల్ చేసే ప్రయత్నము అంటే ఆ ఇతర వ్యక్తి యొక్క ఇతర వ్యక్తి అంటే ఎవరవుతారు సంతానము భార్య అదే ఇక్కడ ఉన్న టాపిక్ భార్య ఆ ఇతర వ్యక్తిని కంట్రోల్ చేసే ప్రయత్నము ఆ వ్యక్తి యొక్క మూమెంట్స్ని మానిటర్ చేసే ప్రయత్నము వెయ్యి రూపాయలు ఇచ్చి అకౌంట్ చెప్పండము ఇంకెయితమిటర్ చెప్పిన చెప్పాలని ఆ రకంగా మానిటర్ చేసే ప్రయత్నము చేయడం దీని అంతకీ అభిష్వంగము అని అంటారు ఎంతలా ఉంటారు చూడండి అభిష్వంగా పైన చెప్పిన శక్తి శక్తి అంటే ఏంటి అంటే కృష్ణ గమ్ మనం ఎలా ఉండాలంటే మన పోస్ట్ ఆఫీస్ లో గమ్ము ఉంటుంది ఎలా అలా ఉండాలి అది గీత పోస్ట్ ఆఫీస్ లో గమ్ము ఎలా ఉంటుంది మామూలుగా అక్కడ గమ్ము పెట్టినట్టుగా ఒక గీత ఒక నల్లగా దాని మీద నీళ్లు పెడితే అది గమ్ము అవ్వాలి నీళ్లు ఎవరు పెట్టడం అక్కడ మళ్ళీ ఇంకో గమ్ము ఉంటుంది అది పెడతాడు గమ్ము మీద గమ్ము పెడతారు పెట్టి దాని మీద ఏడుగుడి కూర్చొని పెట్టాలి పుస్తకాలు మరుగు పెడతారు అది ఎప్పటికీ అది ఓ ఏమి యాభై కూర్చోబెడితే ఓ పది నిమిషాలు కూర్చోబెట్టాలి అప్పుడు ఆ ఎనిమిది అది చూసి చూస్తే ఇలా గురిస్తుంది అనాసక్తికి మన పోస్ట్ ఆఫీస్ దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ నేను ఇంతవరకు మీరు ఇంతమంది చెప్పాను బెటర్ ఎగ్జాంపుల్ ఇదే ఆసక్తికి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పమంటారా మీరు యూరప్లో కానీ అమెరికాలో కానీ కవర్లు ఉంటారు వాడు గమ్ము పెట్టి దాని మీద ఒక ప్లాస్టిక్ స్లిప్ ప్లాస్టిక్ స్లిప్ ఒకటి అంటారు మీరు ఆ గమ్మును ఎక్స్పోజ్ చేయాలంటే ఈ ప్లాస్టిక్ స్లిప్ తీసేవా అది తీసి ఇలా అన్నారంటే మీకు ఆ కవర్ ఓపెన్ చేయటం మీ వల్ల కాదు మీరు ఖర్చులు పెట్టి దాన్ని ఖర్చు చేయాలి తప్ప ఓపెన్ కాదు ఈ సంసార ఆసక్తి దాన్ని అధిష్ప కాబట్టి పోస్ట్ ఆఫీస్ లో నేర్చుకోవటం కదా నేను ఇది పోస్ట్ ఆఫీస్ లోనే నేర్చుకున్నా మనం కూడా ఇలాగే ఉండాలి అంటే ఎంత పత్తు ఎంతలా తగులుకున్నామని ప్రయత్నం చేసినా విడిపోతూ ఉండాలి తప్ప ఎక్కడికెక్కడ విడిపోతూ ఉండాలి అది మీరు తగులుకునే పనే లేదు అఖరికి ఆ ఇన్ల్యాండ్ కవరు ఆ రూపాయలు ఇన్లాండ్ కవరు అది అతుక్కోదు గమ్ము అది మీరు వేస్తారు డబ్బాలో వాడు తీసి బాంబే వెళ్ళేప్పటికీ అది ఊడిపోతుంది అది న్యూయార్క్ వెళ్ళేటప్పటికి రెండు మూడు ముక్కల కింద వెళ్లాడుతూ ఉంటుంది కానీ న్యూయార్క్ లో వాళ్ళు ఏంటి ఇస్తారంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో దాన్ని సీల్ చేసి మళ్ళీ కొత్తగా ప్యాక్ చేసి మీ అందరూ స్వయం రాసి పంపిస్తారు వాళ్ళు ఈ రెండు మూడు ముక్కలు వస్తాయి వాటిని జాగ్రత్తగా పెట్టిన చదువుకోవాలి సంసారంలో అలాగే దట్ ది బెస్ట్ టు స్నే ఇస్ ది స్మోల్ ఎనివే భాష్యకార శక్తి విశేష ఏవా అభిష్మంగము అంటే పుత్రదాదాదులైన అభిష్మంగము అంటే వాటేసు కొనుట ఈ అభిష్మంగ శబ్దానికి కౌగులించుటానికి కూడా అర్థం ఉన్నట్టుంది చూస్తాను నేను ఇంకేతనే వాటేసు కొనుక అనుకున్నాను నేను బట్ నాట్ ఫిజికల్ సైకలాజికల్ సో దాన్ని శంకర్లో ఏమంటారంటే అనన్యాత్మ భావన లక్షణ ఇప్పుడు ఇది నాది నాకంటే భిన్నము కాదు అన్యా అన్యలు ఇంకో మనిషి ఆ మనిషి దేహము లేదు మనస్సు లేదు అంతఃకరణము లేదు ఆ మనిషికో మనస్సు ఉంటుందిగా ఆ మనస్సు ఆ మనస్సుకి ఒక ఫ్రీడమ్ ఉండాలి మనం అదంతా రెస్పెక్ట్ చేయాలి ఇంకా ఆ మనిషి దేహము దేహమే కాదు ఆ మనిషి మనస్సు మనస్సే కాదు ఆ మనిషి సుఖము సుఖమే కాదు నా దేహమే దేహము నా మనస్సే మనస్సు నా సుఖమే నా సుఖము సో ఇతర వ్యక్తి నా సుఖం కోసమే ఉన్నాడు నేను చెప్పినట్టే చేయాలి నేను చెప్పినట్టే నడుచుకోవాలి ఇదిగో ఈ లక్షణము పేరే ఇటువంటి ఆ అభిష్మంగము చాలా తప్పదు ఎలాగంటే యథా అన్యస్మి సుఖిని దుఃఖినివా అహమేవ సుఖీ దుఃఖీచ ఇక శంకర్లు ఇంకో రకంగా చెప్తున్నారు దాన్ని గమనించండి ఇప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడంటే పుత్రుడు సకలహ అంటే విజయం పొందాడు అనుకోండి పుత్రుడు విజయి ఇప్పుడు తండ్రి ఏమనుకుంటాడు నేనే విజయ అనుకుంటాడు అదే అధిష్క ఇప్పుడు పుత్రుడు అపజయాన్ని పొందాడు అప్పుడు తండ్రి ఏమనుకుంటాడు నేనే అపజయాన్ని పొందాను అనుకుంటాడు దాని పేరే అభిష్కంగా అంటే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను ఏదో ఒక ధోరణిలో చెప్తాను అల్టిమేట్ గా మీరు జీవితానికి అన్వయించి మీకు నచ్చి మీకు మీ వివేకానికి కోసిన విధంగానే మీరు అన్వయించుకోవాల్సి ఉంటుంది ఏదో నా ధోరణిలో నేను చెప్తాను ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలకి ఇది వర్తించి వర్తింపకూడదు కూడా చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లాగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఏడుకు నా ఏడుపు కాదు వదిలేయకూడదు కాబట్టి వాళ్ళు పెద్ద వయస్సు వచ్చి వాళ్ళ ఓటు వేసే ఓటు హక్కు వచ్చింది వాళ్ళకు అంటే అర్థం నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు నెక్స్ట్ ప్రేమస్ట్ ఎవరు వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు వాళ్ళ జీవితాన్ని మా జీవితాన్ని మేము నిర్ధారించుకోగలము అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఆ స్థితి వచ్చినటువంటి పెద్ద పెద్ద పిల్లలు ఎడల మనము ఇటువంటి కంట్రోల్స్ పెట్టకూడదు ఇంకా భార్య అయ్యలా చెత్తనాదు అని వేరే చెప్పలేదా భార్య భర్తలయ్యలా పరస్పరము కంట్రోల్స్ ఉండకూడదు అని వేరే చెప్పనక్కర్లేదు అదే ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే ప్రేమ వేరు ఆసక్తి వేరు అని తొలగించి నేను మీకు మనవి వస్తున్నాను చాలా మంది ఏమనుకుంటారు ఇప్పుడు భర్తకి అనారోగ్యం చేసింది అనుకోండి భర్త రోగి రోగముగలవాడు అయ్యాలనుకోండి భార్య ఏమనుకుంటుంది తానే రోగిస్తుని అని మంచిది కాదు ఎందుకంటే భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ అనారోగ్యాన్ని తన మీద ఆరోపించుకోకూడదు భర్త రోగి అయితే నేను రోగినే అని అనుకోకూడదు అది తప్పది భర్త రోగము గలవాడు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి అతని రోగాన్ని తన మీద ఆరోపించుకోకూడదు ఆరోపించుకుందనుకోండి నేను కూడా రోగినే అనుకుంటే వాడికి సేవ ఎవరు చేస్తాను అటువంటి కాబట్టి ఒకడికి రోగం వస్తే రెండవ వాడికి అదే రోగం వచ్చినట్టుగా కంగారు పడుకోకూడదు ఒకడికి దుఃఖం వస్తే ఆ దుఃఖం నాదే అని అనేసుకున్నాడు అనుకోండి ఒకడు ఏడుస్తున్నాడు ఒకడు ఇంటికి వెళితే భార్య ఏడుస్తాడు భర్త ఏడుస్తున్నాడు కొడుకేడు ఈ లోపల ఒక అర్థమనిషి వెళ్ళాడు కొడుకుని అడిగారు కదా అందరూ ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు రాములోనే అడిగారు అడిగితే మన నాన్న ఏడుస్తున్నాడు అందుకే నేను నాన్నని అడిగాడు నువ్వేందుకు వేడుస్తున్నావు అంటే నా భార్య ఏడుస్తుంది అందుకోసం నేను ఏడుస్తున్నాను అంటే ఆమెను అడిగారు అమ్మ నువ్వేందుకు ఏడుస్తున్నాను నా బంగారపు ఆభరణం పోయిన అందుకోసం నేను ఏడుస్తున్నాను సో కాబట్టి అలా ఉండకూడదు అసలు మొట్టమొదటి ఆవిడ ఆడవడం తప్పు ఆవిడ అతను ఉందో అది తప్పు సరే పోండి ఏదో ఒక లాస్ కూడంగా లాస్ మూలంగా ఆ దుఃఖించుకోండి ఇప్పుడు భర్త ఏం చేయాలి ఆుఃఖిస్తుంది కాబట్టి తను దుఃఖించడం మొదలు పెట్టకూడదు దాన్ని ఏం చేయాలి అలా అస అసంగంగా ఉండాలి ఉంది ఆ చూడు నువ్వు దుఃఖిస్తున్నదానికి కారణమేమి అని అని అడగాలి అడిగితే ఆమె చెప్తుంది ఆ కారణాన్ని పరిశీలించి ఆమెను ఓదార్చ సపోజ్ ఆమె దుఃఖిస్తోంది కాబట్టి ఇతగాడు దుఃఖిస్తూ కూర్చున్నాడు అనుకోండి అప్పుడు వీళ్ళిద్దరినీ కలిపి ఇంకోహు ఓదార్చాల్సి ఉంది అలా కాకుండా ఆమె దుఃఖిస్తున్నప్పుడు ఇతడు నిర్భరంగా ఉండి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగేదనుకోండి అప్పుడు ఏదేదో అప్పుడు ఆమె చెప్పిన దానికి ఏదైనా పరిష్కారాన్ని చూడగలుగుతాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి దుఃఖము వాడిదే అని తనది అవ్వకూడదు ఇప్పుడు సేవ చేసే సందర్భంలో కూడా వాడు ఏదో వాడి కష్టము నాదేని మీరు ఏడుస్తూ ఇద్దరికి సేవ చేయాల్సి ఉంటుంది సంసారంలో సుఖాలు దుఃఖాలు ఉంటాయి ఇతరుల సుఖ దుఃఖములను తన నెత్తి మీరు వేసేసుకుని ఇతరుడు సుఖైతే తాను సుఖి అని ఇతరుడు తాను దుఃఖి అని తన సుఖ దుఃఖములను ఇతరుల సుఖ దుఃఖములకు తాకట్టు పెట్టరాదు ఒకవేళ అలా తాకట్టు పెడితే దాని పేరే అభిష్మే అర్థమైందండి ఎందరు యథా అన్యస్మి సుఖిని దుఃఖినివా అహమేవ సుఖి దుఃఖీ అని ఇతరుడు సుఖంగా ఇతర వ్యక్తి అంటే పుత్రుడు కావచ్చు భార్య సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నట్టు ఓకే ఇప్పుడు పుత్రుడి జీవితంలో దుఃఖం వస్తుంది ప్రతి జీవితంలోనూ దుఃఖం మన జీవితాలు ఎలా ఉంటాయంటే మీరేమనుకోకండి నేను ఒక రకమైన విశ్లేషణ చేసుకున్న భాష్యకారుల వచనాన్ని ఉంటే చడివేసి దుమ్ము ఊలు తెచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా జీవితానికి అనువయించే ప్రయత్నం నేను చేస్తున్నాను సో ఈ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఎఫర్ విత్ సమ్ బిగ్ హార్ట్ సో ఎలాగంటే ఇప్పుడు పుత్రుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనము సంసారంలో ఉండే సుఖ దుఃఖాలన్నీ ఆ సంసారాన్ని అంతా ఈజీకుంటూ ఆ సుఖాలు దుఃఖాలు అన్ని అనుభవించి ఆపదలన్నింటినీ కూడా గట్టిెత్తి ఏదో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో వయస్సుకి చేరుకుంటాం అమ్మ ఈ జీవితంలో పడాల్సిన పాటలన్నీ పడడం ఇక్కడికి చేరుకున్నాము అనుకునే లోపల కొడుకు జీవితం సురు కూతురు జీవితం సురు వాళ్ళ జీవితాలు మొదలవుతాయి అప్పుడే ప్రారంభం అవుతాయి వీడు సైడ్ అయిపోయినాటికి సైడ్ అయి రిసైర్ అయ్యే నాటికి ఇప్పుడు వీడు ఎన్ని సుఖ అనుభవించి ఇక్కడికి వచ్చాడో వాళ్ళు కూడా అన్ని సుఖదుఖాలను అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే మళ్ళీ రీసైక్లింగ్ అంతా ప్రారంభం అంటే వాళ్ళ సుఖదుఖాలని వాళ్ళతో పాటుగా వీడు కూడా అనుభవిస్తూ ఉంటాడు అవునా కాదా చెప్పండి నాకు ఏమనిపిస్తుందంటే ది హోల్ సైకిల్ ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్ మళ్ళీ రీస్టార్ ఒక కొడుకు ఉన్నాడనుకోండి వాడి సుఖదుఖాలు ఈయన సుఖదు ఇద్దరు కొడుకులు ఉన్నాడు అనుకోండి ఓ కొడుకు సుఖంగా ఉన్నాడు ఓ కొడుకు దుఃఖంగా ఉన్నాడు ఇప్పుడు ఈయన ఎలా ఉండాలి దుఃఖంగా ఉంటాడు ఇద్దరు కొడుకులు సుఖంగానే ఉన్నాడు కూతురు దుఃఖంగా ఈయన దుఃఖంగా ఉంటాడు ఇది ఈ సుఖము ఎప్పుడు ఉండదు ఈ సుఖ దుఃఖాల జంజాతంలో పను ఉంటాడు సంసారి అంటే ఈ సుఖ దుఃఖాల జంజాతంలో పను ఉంటుంది కొడుకుల సుఖము తన సుఖము దుఃఖము తన కూతుళ్ళు అంతే మానవులు అంతే మనవరాళ్ళు అంతే ఇంతమంది సుఖదు ధన సుఖ దుఃఖాలు అయితే ఇంకా వాడి జీవితంలో శాంతి ఉంటుంది వాడు ఎప్పుడు ధ్యానం చేస్తాడు ఎప్పుడు గీత జరుగుతాడు ఎప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు వాడికి జగత్తంతా మిథ్యా అని అర్థం అవుతుంది వాడికి ఎప్పుడు అర్థం అవుతుంది మూర్ఖంగా ఉంటే వాళ్ళకి వీడియో హెల్ప్ చేయగలుగుతాడు వాళ్ళతో పాటు కూర్చుని ఏరవనం జాతర అవుతుంది తప్ప వాళ్ళకి వీడియో హెల్ప్ చేస్తాడు దొంగ దొమ్మే అన్నట్టుగా తయారవుతుంది అలా కాకుండా వీడు పుత్రధార వాళ్ళ దుఃఖాన్ని తన దుఃఖంగా స్వీకరించడు నిర్భరంగా ఉంటాడు అప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన దుఃఖపడకండిగా జీవితవర్తి సుఖ దుఃఖాలు ధైర్యంగా ఉండాలి మీరు అని అని సలహా చెప్పగలుగుతాడు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు సపోర్ట్ చేయగలుగుతాడు వాళ్ళతో పాటు మీరు కూడా దుఃఖిస్తూ కూర్చుంటే ఏం సపోర్ట్ చేస్తాడు కాబ రెండు దృష్టి ప్రాక్టి వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళ దుఃఖము నా దుఃఖమే అనుకుంటే వాళ్ళ సుఖము నా సుఖమే అనుకుంటే బంధము ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బంధము ఆత్మస్వరూపము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగో బంధం ఎందుకంటే ఈ జగత్తులో ఈ అనుబంధాలన్నీ కుత్ర దార ఇత్యాదులన్నీ మానవుడు ఏదో ఆ సోషల్ సిస్టమ్స్ అని ఆ సొసైటీ సొసైటీ తెచ్చిన సిస్టమ్స్ అవి అవన్నీ కాలాతీతములు కాదు సత్యములు కాదు కల్పితములే ఇకే అలా అనుకోవడం ఇప్పుడు జీవుడు ఉంటాడు వాడు ఈ సృష్టిలో ఈ జగత్తులోకి వస్తాడు ఆ యొక్క విధానం అలా ఉన్నది ఆ విధానం అలా ఉన్నది అందుకోసం వాడు జగత్తులోకి వస్తాడు ఈ జగత్తులోకి రావాలంటే ఆకాశం నుంచి అలా ఊడిపడ్డ పురాణ గాథల్లో చెప్పినట్టు అభిమానుల నుంచి తోసే శరీర పడిపోయాడు అలా ఉండదేమో అలా ఉండి పడ్డాం ఆ తోసేది అంటే అర్థం ఓ తల్లి గర్భంలో పడ్డాల్సి ఉంటుంది ఓ తల్లి కడుపును పెట్టాల్సి ఉంటుంది ఆ విధంగానే వస్తారు కాబట్టి ఓ తల్లి ఓ తండ్రి ద్వారానే ఈ లోకంలోకి వస్తాడు ఆ వచ్చిన జీవుడికి వీళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు పుత్రుడు వాస్తవంలో అందరూ ఒకే ఒక దేవుని పుత్రులు మళ్ళీ దీంట్లో ఇప్పుడు సపోజ్ నేను దేవుడిని పుత్రుడను దేవుని యొక్క పుత్రుడము నాకు కొడుకున్నాడు వాడు నా పుత్రుడు అప్పుడు వాడి దేవుడికి వాడు ఏమవుతాడు మనవడు అవుతాడు దేవుడికి మనవాళ్లు ఉండరు అందరూ పుత్రులే ఉంటారు కాబట్టి ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అది సత్యం వీరు నా కొడుకుడు నేను మనవడు కూడా మనం పెట్టుకున్నాను కాబ నా కొడుకు అనేవాడు ఎవరూ లేడు ఈ సృష్టిలోకి వచ్చిన జీవుడు నా ద్వారా వచ్చాడు కాబట్టి పూల వాళ్ళందరూ నా కొడుకు అని అంటారు మనం కూడా తనకే ఉలుపుతాము అంతే వాడు సుఖంగా ఉన్నాడు సంతోషం వాడు సుఖంగా ఉన్నాడని నేను విరవేగాల్సిందేమీ లేదు వాడు దుఃఖంగా ఉన్నాడని నేను కురిగిపోవాల్సింది కూడా లేదు పిల్లలైతే సపోర్ట్ పిల్లలైతే రక్షించాలి కాపాడు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి ఆ కొంత దుఃఖాన్ని కూడా అనుభవిస్తే మంచిదే నష్టం ఎంతలోకే ఎలా మంచిదే తెలియాలి అంత జీవితంలో ఉండే ఒడిదుడికి తెలియాలి కాబట్టి చక్కగా అలా సాక్షిలో దృష్టితో ఏదైనా సలహా ఇవ్వగలిగితే ఇవ్వడము ఏదైనా సహాయం చేయగలిగితే చేయాలి అదంతా బాగుంటుంది కానీ అధ్యా మాత్రమే తాగా ఇది కొంచెం డిఫికల్ టాపిక్ ల్ టైల్ కా సో ఇ నాట్ ఎ హ్యాపీ చూడండి ఆయన ఏమంటారు యథా అన్యస్మిన్ సుఖిని అహమేవ సుఖి దానికి అభిస్వాంగ అన్యస్మిన్ దుఃఖిని అహమేవ దుఃఖి దాన్ని అభిస్వాంగమో అంటారు దాన్ని శ్రీకృష్ణ శంకరుడు ఇంకొంచెం చేస్తున్నారు జీవతి మురుతేవా అహమేవ జీవామి మనిష్యాము ఇటీ అంటే కొంచెం సెంటిమెంట్ ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం థిక్ అవుతుంది మరింత థిక్ సెంటిమెంట్ సెంటిమెంటాలిటీ అంటారు సెంటిమెంట్ ఆల్ ఇటీ ఇప్పుడు చూడండి ఎవరైనా పోయారనుకోండి అయ్యో నాయన పోయావా నీతో పాటు నన్ను కూడా తీసుకుపోరా నేను కూడా వచ్చేస్తాను రా అని గుండెలు బాడుకుంటారు ఏడవడవా మనం ఇది సమాజంలో కనపడుతుంది ఇలా సపోజ్ అదే సమయంలో అక్కడ యమధర్మరాజు గారు వచ్చి సరైతే నువ్వు కూడా రాని పట్టుకెళ్ళిపోయాడు వస్తారా వస్తారా కాదు కాబట్టి ఊరికే విరగమని ఏడవడం వాడు బతుకుంటే నేను బతుకుంటాను వాడు చచ్చిపోతే నేను ఇవన్నీ కూడా సెంటిమెంటాలిటీ అంటారు ఇమోషనల్ సెంటిమెంటాల్సి అంటే వాటిల్లో యథార్థం ఉండదు ఇంట్లో ఉన్న రహస్యం ఏంటంటే అది అలా అంటున్న మనిషి అమాయకుడు అమాయకమైన మనిషి అవి అయి ఉండొచ్చు అమాయకుడు కానీ అమాయకురాడు కానీ ఉండొచ్చు అలా ఫీల్ అంటూ ఉండచ్చు ఆ ఇమోషన్ ఫీల్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు అంటే అతను అప్పుడు కూడా ఆ ఇమోషన్కి వాల్యూ ఏమీ లేదు జెన్యువైన్ యార్థమే వాడంత భావన వాడి లోపల ఉన్నది అందుకోసమే అలా ఉన్నాడు అయినా కూడా వాడి భావన అది ఒక వ్యామోహం నుంచి పుట్టినది తప్ప అది సత్యదోహరము ఎందుకు తెలిసినండి మన జీవనము కానీ మన మరణము కానీ మన చేతిలో లేదు నేను పుట్టాను నేను బిత్తుతాను అని మనిషి అనుకుంటున్నంత వరకు ఆ జన్మ మృత్యువులు వాడ అధీనంలో ఉండవు ఆ పై వాడు అధీనంలో ఉంటావు సత్యం తెలుసుకుంటే నాకు మృత్యువు లేదు అసలు ఆత్మస్వరూపానికి మృత్యువే లేదు ఎవరికైనానూ మృత్యువు లేదు సత్యం తెలుసుకుంటే కాబట్టి దీనికోసమని ఉంటే అంతల్లా వాచేసేసుకుని వాడు ఉంటేనే నేను ఉంటాను వాళ్ళు పోతే నేను పోతానన్నంతటి సెంటిమెంటాలిటీ అర్థరహితమైన భావావేశం అర్థరహితమైన భావావేశము ఈ జీవితంలో ఈ అనుబంధాలన్నీ భార్య భర్త తండ్రి కొడుకు అన్నా తమ్ముడు అన్నా తమ్ముడు గురించి నేను చెప్పక్కల ఎందుకంటే అంత పెద్ద రాముడు భరతుళ్ళ అన్నా తమ్ముడు ఏబడాడుకుంటూనే ఉన్నారు ఆస్తు కోసం కొట్లాడుకుంటూ కోర్టులు కూడా కాబట్టి అన్నా గురించి చెప్పక్కర్లా అక్కా చెల్లెళ్ళు కూడా ఒకప్పుడు కొంతసాలా ప్రేమగా ఉండేవారు ఈ మధ్యకాలంలో ధనం వ్యామోహం అయ్యి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు ఆస్తిపాస్తుల కోసం నిలబడుకుంటూనే ఉన్నారు అన్నా జల్లెళ్ళు నిలబడుకుంటున్నారు కాబట్టి అది చెప్పక్కరా ఇంకా చెప్పాల్సినలా ఏంటి తండ్రి కొడుకులు భార్య భర్త ఈ ఈ సందర్భాలలో ఈ అనుబంధాలు ఉన్నాయి చూసారా ఇది కూడా పవిత్రమైనవి వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అన్ని సందర్భాలలోనూ కర్తవ్యాధిష్ఠానం మన కర్తవ్యం ఏది ఉంటుందో అది చేసి తీరాలి ప్రేమను నిండా చూపించాలి కానీ విషి వాషి సెంటిమెంటాలిటీ అని అంటారు అంటే అచ్చరహితమైన భావావేశములను పెట్టుకోరాదు అది మన వైపు నుంచి వాళ్ళకి భావావేశం పెట్టరాదు వాళ్ళ వైపు నుంచి మనం కూడా భావావేశాలు ఇమోషన్స్ పెట్టుకోరాదు ఎందుకంటే ఇంతకుముందే నేను మనం చేసిన విధంగా ఈ జగత్తులో ఏది నిత్యము కాదు సత్యము కాదు అంతా కూడా కాంటెక్స్ ఇవ్వాలి అంటే మాట వర్షకి తండ్రి కొడుకు డాడ్ అంటాడు మాట వర్షకి అంటాడు వాడు సరేరాన్న డిఎల్స్ అన్న అని మనం అంటాం అది జీ ఎండ వాడి దారిని వాడు వెళ్తాడు మనం వెళ్తాం ఎప్పుడైనా ఏదైనా సహాయం చేస్తే తీసుకో మనం ఏదైనా సహాయం చేయగలిగింది ఉంటే చేయాలి దేని ట్యాన్స్ యథార్థమైన ప్రేమ కూడా అలాగే ఉంటుంది అపేక్ష పెట్టుకుంటే అంటే వాడు నాకు సేవ చేయాలి అని మీరు అపేక్ష పెట్టుకుంటే కొడుకు నాకు సేవ చేయాలి అని అపేక్ష పెట్టుకున్నాడు అనుకోండి నేను వాడిని పెంచి తద్ద చేశాను వాడిని నేను డిగ్రీ నేనే ఉద్యోగం కూడా నేనే ఇచ్చించాను వాడికి పెళ్లి కూడా నేనే చేశాను అని ఇదంతా కూడా కల్పన ఇదంతా మిథ్య ఈ కర్తృతత్వం అంతా దాన్ని ఎత్తిమీద వేసుకుని నాకు సేవ చేయాలి అని అపేక్ష పెట్టుకుంటే వీడు నిరుత్సాహపడక తప్పదు ఎలా ఉండాలో చూస్తున్నా అండి వాడు నాకు ఆనందాన్ని ఉండేందుకు నేనే ఇస్తాను ఆనందం అందరికీ నేనే ఇస్తాను కొడుక్కి ఆనందాన్ని నేనే ఇస్తాను భార్యకి ఆనందాన్ని నేనే ఇస్తాను అది ప్రేమ అంటే వాళ్ళ నుంచి ఏది అపేక్షించకుండగా నేనే ఆనందాన్ని అలాగంటే పెద్ద ప్రేమను కలిగి ఉండాలి తప్ప ఆసక్తిని మాత్రం ఎన్నడూ కలిగి ఉండరాదు ఈ జీవతి మురికేవా అని చెప్తూ ఉన్నాను సో ఈ జీవితాలు చాలా అసత్యములు అనిత్యము శాశ్వతములు ఈ సంబంధాలు కూడా అది సోషల్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్గా కాంటెక్స్వల్ గా ఉంటాయి తప్ప అందేమో పరమసత్యములు అనుకోకూడదు అందుతనే ప్రశ్నలు అడుగుతారు ఎవరి మన ఆయన గారు పోయారు ఇప్పుడు మేమేమో శ్రాద్ధం వారికి అందుతుందా అని అడుగుతాం ప్రశ్న తప్పు తప్పు ప్రశ్నకి సమాధానం ఉండదు ప్రశ్న తప్పు అని తెలుసుకోవడమే ఉంటుంది ప్రశ్న తప్పు ఎందుకు తప్పు చూడండి ఒక దేహము నుంచి వియోగం వచ్చేసిన తర్వాత ఇంకా ఆ బంధాలు ఏమీ ఉండకు ఫాదర్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎ పర్టికులర్ బాడీ ఈజ్ లైవ్ వన్స్ దట్ బాడీ ఈస్ గాన్ హీజ్ నాట్ ఫాదర్ యు ఆర్ నాట్ సన్ ఎందుకో తెలుసిన ఫాదర్ అంటే బాడీస్ ఫాదర్ సన్ అంటే బాడీస్ సన్ వైఫ్ అంటే బాడీ ఈస్ వైఫ్ హస్బెండ్ అంటే బాడీస్ హస్బెండ్ ఇప్పుడు చెప్పండి మనిషి పోయేట ఆ ఫాదరు సన్ను ఉంటుందా ఉండదు కాబట్టి వీడేదో ఒక ఎండ ఇచ్చారు అక్కడికి వెళ్ళింది లేదు పాయింట్ అట ఈ పాయింట్ ఈజ్ కన్న తండ్రి సేవ మనకు ఉపకారం చేసిన తండ్రి ఆ తండ్రి పేరు మీద మనం కొంత ధర్మము ఒక ఒక కర్మను శా శ్రద్ధతో ఒక కర్మను మనం చేస్తాం అలా చేయమని శృతి విధిస్తుంది కనుక శ్రద్ధతో చేస్తాం ఆట మనం దానికి శ్రాద్ధము అని పేరు శ్రద్ధయా కృతం అంటే యూ డూ యువర్ డ్యూటీ వై లివింగ్ యూ డూ యువర్ జ్యూటీ ఆఫ్టర్ డెత్ యూ డూ యువర్ డ్యూటీ అంటే డ్యూటీ బాగుండ్ ఉండాలి ప్రేమ ఉండాలి ఈ రెండు ఉండాలి ఆసక్తి ఉండరాదు ఎందుకంటే ఈ ఈ అనుబంధములన్నీ కూడా ఇవి ఈ ప్లాట్ఫామ్ మీద కలుసుకున్న అనుబంధాలుగా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద కలుసుకుంటే రైల్ వచ్చేట ఎవరే వాళ్ళు పోతారు లేకపోతే రైల్వే భోగిలో కలుసుకుంది భార్యాభక్త అంటే అర్థమైంది ఒక రైల్వే భోగిలో కలిసి ప్రయాణం చేశారు ఈ రైల్వే భోగి ముందు ఒకరు చేస్తారు తర్వాత ఇంకొకరు చేస్తారు ఇది నథింగ్ మోర్ దాన్ కాబట్టి తీవ్రమైన ఆసక్తి ఉండరాదు ఎనివే ఐఎం కంక్లూడింగ్ ఇట్ ఆహా ఇటువంటి అభిష్మంగము వాటేసు కొడుత ఎక్కడ ఉండరాదు ఉండకూడదు అంటున్నారు కదా ఎక్కడ ఉండకూడదు పుత్ర దార గృహాదిషు దారేషు గృహేషు putruley undo undaladu putruvudinu korona maata lepptaaru o kaviyannadu he is not my son english kaviyannadu he, he, he came into this world through me he is not my son he is not my creation he is god's creation he came into this world through me konne i give him love I have to give him love. I should not give him my thoughts. I won't believe enough nor am I experiencing these things. I enjoyed this video and it didn't make any sense. There is no sense of thought. There is no sense of thought If he is within the household of manavas Samaki, he will child след for me. That is why I am like all you have to get him with the Lord. మన వంశంగా వల్ల అంతడా అంటే ఆయన తాతగారి చీపు ఎక్కడ ఉంటుంది మన వంశంగా మన గోత్రంగా అంటూ ఉంటాడు అంతడా అంటే అర్థం అయితే ఇప్పుడు అవన్నీ చెడ్డవాళ్ళు అంటే పాయింట్ మీరు పట్టుకోవాలి ఏదో వంశం గోత్రం ఉన్నాడు అలా తప్పుగా అర్థం చేసినట్టు తాతగారు ఏమంటారు మన వంశం మన గోత్రం ఉంటాడు అంటే ఆయన చూపు ఎక్కడ ఉన్నట్టు గతంలో ఉన్న వాడు కావాలంటాడు వాళ్ళు వాడి చూపు ఎక్కడున్నట్టు వడి చూపు ఎక్కడ ఉన్నట్టు భవిష్యత్తులో చిన్న పిల్లలు ఉన్నారంటే యంగ్ పీపుల్ వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు ఉంటే బ్యాగీ pants అవి వేసుకుని ఉంటారు అది అది ఒక సౌకర్యం కోసం అలా వేసుకుంటారు కానీ వాడు చెడ్డవాడని అర్థం ఏమి కాదు మంచి కట్టుకుంటే బుద్ధిమంతులు ఏముతారా ఇక మాట వాళ్ళ వాళ్ళకి నచ్చిన డ్రెస్ ఏదో వాళ్ళు వేసుకుంటారు అందరితో పాటు వాడు చూపు భవిష్యత్తులో ఉంటుంది వాడు భవిష్యత్తుకే స్పృస్తూ ఉంటాడు వాడు ఏదో కంప్యూటరు క్యాలిఫోర్నియా అలా పుష్కం దట్ ఈజ్ హౌట్ వేర్ హీ లుక్స్ కంప్యూటరు క్యాలిఫోర్నియా వెస్ట్ కేసు పుష్కం నన్ను ఎవరో అడిగా మీకు వాస్తేమైనా తెలుసు అని అడిగారు నా తెలుసు ఏం వాస్తు ఏదైతే ఏం తెలుస్తుందా వెస్ట్ అంటే సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతూ ఉంటుంది ఈస్ట్లో ఆత్మజ్ఞానం ఉంటుంది తప్ప సౌభాగ్యాలు అవి తక్కువ ఉంటాయి ఏం చెప్పారు ఇది ఎలా పట్టుకొచ్చాము అంటే చూసుకో ఈస్ట్ కోస్ట్ చూసుకో వెస్ట్ కోస్ట్ చూసుకోండి మన ఇండియా ఇండియా ఈస్ట్ కోస్ట్ చూసుకో ఒరిస్సా శ్రీకాకుళం వెస్ట్ కోస్ట్లో గుజరాత్ సోరత్ బాంబే గోవా నేను చెప్పాను వాస్తవ కరెక్టేనా ఓకే ప్రపంచ పట్టణులు చూడడం ఈస్ట్ చూడడం థాయిలాండ్ కంబోడియా వియత్నాం ఇండియా యుగ్ వెస్ట్ జర్మన్ బ్రిటన్ కెనడా అమెరికా ఎక్కడన్నా నేను ఇక్కడ వాస్తూ నన్ను అప్పుడు ప్రశ్న ఏమంటే అమెరికాలో నీ వాస్తే నేను రెండు వేలు న్యూయార్క్ స్టేట్ మోర్ క్రాస్పర్స్ సార్ కాలిఫోర్నియా మోర్ క్రాస్పర్స్ అక్కడ కూడా న్యూయార్క్ సౌత్ కేరళ నార్త్ కేరళ అయినా అన్నీ కొంత బ్యాక్వర్డ్ స్టేట్స్ క్యాలిఫోర్నియా వాషింగ్టన్ సియాటో మోస్ట్ పాపులర్ కెనడానికి రండి కెనడాలో కూడా బ్యాంకు మోస్ట్ పాపులర్ సరే ఈ నార్త్ అయితే సెయింట్ జాన్స్ ఇలాంటివి ఏవో చిన్న చిన్న టౌన్లు ఉంటాయి పెద్ద ఈస్ట్ లో పెద్ద ప్రాస్పర్ వస్తారు ఇది నాకు చిన్న సున్న వాసు అని చెప్పారు సో వీడి దృష్టి తాత దృష్టి వెనక్కి మనవుడి దృష్టి కొంద తాత మనవడికి చేయగలిగిన ఉపకారం ఏమంటే చెప్పు అంటారా తాత కానీ కంటి కానీ మనవడికి చేయగలిగిన ఉపకారం ఏంటంటే వాడిని ఫార్వర్డ్ లుకింగ్ గా ప్రోగ్రెసివ్ థింకింగ్ గా స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఆలోచించేవాడుగా తయారు చేయడమే అది గొప్ప ఉపకారం మనం ఏం చేస్తామంటే యూ వాంట్ టు టీచ్ వాట్ టు థింక్ తప్పు యూ హ్యావ్ టు టీచ్ హౌ టు అది తీర్ హౌ టు అర్థం అంటే వాడు స్వతంత్రంగా ఆలోచించిన వాడిగా తయారు చేయాలి తప్ప మన మీద డిపెండ్ అయ్యేవాడుగా వాడిని తయారు చేయకూడదు మీరు ఆసక్తి పెట్టారంటే వాడిని డిపెండెంట్ గా మీరు చేస్తారు వాడు మీ మీద ఆధారపడతారు మీరు వాడి మీద ఆధారపడతారు సైకలాజికల్ గా ఐ నాట్ సేవింగ్ ఫిజికల్ That's why psychological dependence is very painful. I have a question, a question, a question. I also have a question, psychologically dependent on people. That's why. I also have a question, psychological dependence, a human being, a human being. That's why I have a question. That's why. మనకున్న దుఃఖము లేకపోతే ఆపద ప్రేమ వల్ల రాదు ప్రేమ కనుక ఏంటేది అది సుఖాన్ని ఆనందాన్ని తప్ప దుఃఖానికి ఒకటి ప్రేమ కాదండి ఆసక్తి అది కాేమ ఉన్నట్లయితే ఫ్రీడమ్ మీకు టెస్ట్ యాసిడ్ టెస్ట్ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఫ్రీడమ్ స్వేచ్ఛ వాతావరణం స్వేచ్ఛ కాదు ఐ నాట్ టాకింగ్ లైసెన్షియస్నెస్ Uh, you should not confuse with that. Licentiousness is not the way to make it. Independent thinking, freedom. And if you are not able to make decisions, you are not able to make decisions, you are not able to make it. That is why we will interact with you. You are not able to interact with you. ఒకటి పంజా కింద ఇంకొకటి ఉంది ఇట్లాగా పురుషుడు స్త్రీయో స్త్రీ యొక్క పురుషుడో ఉండడము అభిష్మంగము చాలా దోషం కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని పరిశీలించాలి అవేర్నెస్ అవేర్నెస్ అంటే పరీక్ష సాక్షిగా పరిశీలిస్తూ ఉండాలి చేత అవేర్నెస్ సావధానంగా పరిశీలిస్తూ ఉండాలి మనం ఇంతవరకు జీవితాన్ని థాట్స్ అండ్ కాన్సెప్ట్స్ అంటే ఆలోచనలు సంకల్పాలు భావజాలము వాటి మీద నిర్మాణం చేసాం ఆ జీవితంలో సత్యం ఉండదు అక్కడ అంతా సుఖ దుఃఖాల ప్రవాహమైన పోతూ ఉంటుంది దాని బదులుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే థాట్స్ అండ్ కాన్సెప్ట్స్ని పక్కన పెట్టి అవేర్నెస్ ఒక మనిషి ఒక రిలేషన్షిప్ ఉంటుంది భార్యకి భర్తతో రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ ఈ వాచ్ అది వాచ్ సో నేను చెప్పింది అర్థమవుతుందండి ఈ వినో అటెండ్ సో అలాగే భర్త తనకున్న అనుబంధాన్ని ఆ వాచ్ చేస్తాను అలా వాచ్ చేసినప్పుడు ఆ రిలేషన్ లో బాగా తెలుసు ఓహో నేను ఈ విధంగా కంట్రోల్ చేసుకున్నట్టున్నాను అని తెలుసుకుంది తెలిస్తే ఏం కంట్రోల్ చేయడం మానసు అలాగే పుత్రుడితో రిజర్వేషన్ వార్చ్ చేసేప్పుడు నేను వాళ్ళని మరీ ఇబ్బంది పడుతున్నానా నేను బాగా మాని బాగా కంట్రోల్ చేసేస్తున్నానా వాళ్ళు నా యొక్క ఈ మానిటరింగ్ లో కష్టపడుతున్నాడా ఏమి అని తెలుస్తుంది తెలిస్తే మీరు ఈ స్టాప్ కంట్రోల్ పద యూ హెల్త్ వితౌట్ కంట్రోల్ యూ జీవ్ వితౌట్ డిమాండ్ అది అవేర్నెస్ మీకు నేను మాదికెట్ట థాట్స్ అండ్ కాన్సెప్ట్స్ థాట్స్ అంటే సంకల్పములు భావజాలము అవి ఏం చేస్తాయో తెలిసిన ఆసక్తిని నిర్మాణం చేస్తారు ఏమండి ఆసక్తి ఏం చేసుకుందో తెలిసినా అండి భయమును దుఃఖమును బెంగా ఇన్సెక్యూరిటీని బంధమును నిర్మాణం చేసుకుంది ఓకే దానికి భిన్నంగా అవేర్ఫుల్ అవేర్ఫుల్గా ఉండడం అంటే బి aware. Full, aware full ground, అంటే మీరు జీవితాన్ని ఆ సావధానత పరీక్ష పరిశీలన దాని మీద నిర్మాణం చేయండి మీరు జీవితాన్ని అప్పుడేమవుతుందో తెలుసునండి మీకు ఆ అవేర్ఫుల్నెస్ నుంచి అవేర్నెస్ దాని నుండి ఆ సావధానత పరిశీలన సాక్షిభావము అది వాటి అవేర్నెస్ లీజ్ దాని నుండి శాంతంగా ఉంటుంది ఎందుకని మీరు వెళ్ళి మైండ్ ఈజ్ సైలెంట్ మనస్సు సా సైలెంట్ గా ఉంటుంది ప్రేమ నిర్మాణం అవుతుంది ప్రేమ స్వాతంత్ర్యుడి అని ఫ్రీడమ్ అండ్ లవ్ అండ్ దెన్ రెండు వారే మీరు సాధారణంగా పరిశీలించినప్పుడు అండర్స్టాండింగ్ వస్తుంది మీరు అర్థం చేసుకోగలుగుతారు ఆ రిలేషన్ మీరు అర్థం చేసుకుంటారు ఆ మనిషిని మీరు అర్థం చేసుకోగలుగుతారు మీరు ఆ మనిషిని వాచేసుకున్నంతకాలం మీరు అర్థం చేసుకోలేరు సైకలాజికల్ గా డిపెండ్ అయినంత కాలం అర్థం కాదు మనిషి ఆ మనిషి అర్థం అవుతుంది అర్థం అవుతాడు అవుతుంది మీరు ప్రేమను చూపించగలుగుతారు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు లవ్ ఇన్ క్లీంగింగ్ వేరి నో లవ్ అలా పట్టుకోవటంలో ప్రేమ లేదు అండర్స్టాండింగ్ లో ప్రేమ లేదు థాట్స్ అండ్ కాన్సెప్ట్స్ లీడ్స్ టు క్లీంగింగ్ విచ్ లీడ్స్ టు బాండింగ్ అవేర్నెస్ leads to understanding. You understand. If I say to Allah, why would I give to Allah? If he gave to Allah from all the knowledge, why would I give to Allah from all that? If not, that's just my ability to do that, by deceiving. Why would i describe to Allah as far as lesson and learningis? If you tell me, if we get to Allah instead, that can't come compare to Allah. I understand for Allah is being moaningis. అని మీరంటే ఆయన మీద కోపం ఉంటుందా ప్రేమ ఉంటుందా ప్రేమ ఉంటుందా అండర్స్టాండ్ లీడ్స్ టు లవ్ విచ్ ఇస్ ఫ్రేడవ విచ్ లీడ్స్ టు లిబరేషన్ కాబట్టి మనము ఒక పద్ధతిలో జీవించేస్తూ ఉంటాము ఆ పద్ధతిని మార్చాల్సింది టైం అయింది కాబట్టి మనం జీవిస్తున్న పద్ధతి నాది నేను నేను నాది అనే ఆసక్తితో కూడిన పద్ధతిని మనం వ్యక్తిగా పరిశీలించి దాంట్లో ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే తీవ్రమైన పరివర్తనను తీసుకొచ్చినట్లయితే జీవితము సుఖమయము జ్ఞానము ప్రకాశిస్తుంది పూర్ణము